ఆకాశవాణి పానుగంటి వారి నూట యాబైవ జయంతి సాక్షి ధారావాయిక నాటక పరంపరలో ఎనిమిదవ భాగం గ్రంథాలయాలు నాటక వింటారు మూలం కీర్తిశేషులు పానుగంటి లక్ష్మీ నరసింహారావు రేడియో అనుసరణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ నిర్వహణ శ్రీ పాండురంగ సాకారం శ్రీ కెవీ నరసింహారావు వినండి ఆయనలారా లోకల్లో చూడాలి కాని ఎన్నెన్ని విచిత్ర వృత్తాంతాలైనా జరుగుతూ ఉంటాయి ఉదాహరణకి మన సంఘమిత్రుడు ఒక ఆయన నిన్న ఒక ఉదంతం రాశాడు అదొక గ్రంథాలయ వార్షికోత్సవం గురించి గ్రంథాలయమే వార్షికోత్సవంలో ఏదైనా గలప జరిగింది ఏమిటో ఉత్తరాన్ని దానికి సాక్షి పేర సంబోధించి వచ్చింది ఆయన ఊరిలో లేడు గనక నేను చూడటం తటస్థించింది గలభాన్న గలభానా బహు రసవత్తరమైన గలభ ఓ రయ్యల్లో ఎవరైనా కొట్టుకున్నారా ఏమిటి వ్యక్తులు కొట్టుకున్న వైనం కాని వార్షికోత్సవాల సొగసు ఔచిత్యం నవ్వుల పాలు చేసిన వైనం చెబుతా వినండి అదొక ఊరు పేరెందుకులేండి పళ్ళ్యాపట్నం కాని మధ్యస్థపురు అక్కడ ఒక గ్రంథాలయం దాని పేరు శ్రీమరిడీ మహాలక్ష్మి పుస్తక భాండాగారు ఆ ఊరి మునసబు గారే ధాటిగా దానికి అధ్యక్షుడు కరణం గారు కార్యదర్శి గ్రంథాలయం దేవత పేరిట ఉండటం చేతను గ్రామాధికారులిద్దరూ నిర్వాహకులు కావటం చేతను గ్రామస్తుల్లో అనేకులు ఆ గ్రంథాలయానికి అభిమానులయ్యారు మరిడమ్మ గుడికి ఎదురుగా ఉండటం వల్లనే గ్రంథాలయానికి ఆ పేరొచ్చింది ఇంకా చెప్పాలంటే మరిడమ్మవారి వచ్చుబళ్లలో కొంత సొమ్ము ఆ గ్రంథాలయానికి వినియోగపడుతోంది గనక ఆ తల్లే పోషక దేవత అని అనుకోవచ్చు ప్రస్తుత సంవత్సరం నాన్ కోఆపరేషన్ మహిమ చేతగాపోరు అమ్మవారి ఒచ్చుబళ్లు తగ్గటం కారణంగా వ్యయం కలిసొస్తుందని మరిడమ్మవారి జాతరతో పాటే గ్రంథాలయ వార్షికోత్సవాన్ని కూడా కలిపి నిర్వహించాలని గ్రామాధికారులు నిర్ణయించారు అక్కడితో మన అసలు కథ ప్రారంభమైంది ఆహార సంఘం సభ్యులంతా కూడా అంగీకరించినట్టే కదా అంగీకరించారు నేను చెప్తున్నాను కదా పెద్దలు నిర్వాహకులు మీరు నిర్ణయిస్తే మా నామ మాత్రపు ఆహ్వాన సంఘానిది ఏముంది రండి వెనకటికి ఒక వైనుకుడి గారు వీణ వాయిస్తాను సభ ఏర్పాటు చేయమని ఒక ప్రభుత్వం వారిని కోరాడట ఒక్క వైనుకుడికి ప్రత్యేక సభ ఎందుకని నాలుగు రోజుల్లో రాబోయే పూడుగమ్మవారి జాతరలో ఊరేగింపులో వాయించవచ్చని ప్రభువులు మంత్రివర్యుల ద్వారా వర్తమానించారట ఏ తప్పే ఉందా అదే అందుకే ఈ కథ ఇది వీణ వేలడం కాదని మంత్రిగారు ప్రభువులకు చెప్పలేకపోయాడు సరే వైనికుడేమయ్యాడో చెప్పడం మా ఉద్దేశం కాదు కాని మరిడమ్మవారి జాతరలో గ్రంథాలయ వార్షికోత్సవం కలపడం ఔచిత్యమేనా అని బహుశా సభ్యుడి గారి సందేహమై ఉంటుంది వెంకటప్పయ్యా మాకు తెలుసులేవయ్యా నువ్వు కూర్చో అయ్యా సందాలు వసూలు చేసేవారు మీరు సమయాకూరంగా ఖర్చు పెట్టేవారు మీరు ఇక మా సరహాది ఏముంది మీరేమంటే మేము అదేమని సర్దుకుపోతాం అది అదే మాట కారణం కదా ఆహ్వాన సంఘం కూడా మన మాటే ఆలోచించిందే కనుక ఉపన్యాసాలకి అదే అగ్రాసనం అధిపత ఏదో పంతులు ఉంటారు కదండీ అందుకే ఎవరిని పిలుస్తామయ్యా మునసబు గారు ఆ ప్రయత్నాలు చేసేశాను ఏ పండితుడు కవి రావడానికి సిద్ధంగా లేడు ఏవేవో సాకులు చెప్పి రాలేమని ఉత్తరాలు కూడా రాసేశారు అదేలా వైద్యుడు లేకుండా వ్యాధి దాటించవచ్చు పురోహితుడు లేకుండా పెళ్లిని ఈడువచ్చు పొసుగువాడు లేకుండా సంత సాగించవచ్చు వక్త లేకుండా తద్దిను కడతీర్చవచ్చు వార్షికోత్సవానికి వక్త లేకుండా ఎలా గడుస్తుందయ్యాతామా వేటాడి వేటాడి ఒక ఆయన్ని పట్టి ఒప్పించాను భాషలో అనేక గ్రంథాలు చదివినవాడు కవిత్వం గణితంలోనూ గట్టివాడును మరే ఆ సాధ్యుడు అయ్యా కరణం గారు అది సరే మరి ఆయన మన ఊరి రైల్వే స్టేషన్లో దిగాక గౌరవించి గ్రామంలోనే ఎదుర్కోలేసన్నాము చేయాలేమో కదా తప్పక చేయాలి ఇది మన ఊరి పరువుకు సంబంధించిన విషయం వచ్చేవారు పండితులను కూడా అంటున్నారు కారణం గారు అయితే ఒక పని చేద్దాం మరడమ్మవారి జాతరలో మేళం కట్టడానికి నూకిసాని ఎలాగూ వచ్చి ఉంది ఆమె మేళం పదహారు డప్పులు మూడు అమ్మవారి ఘటాలు చల్లకుండా ఇవన్నీ వెంటబెట్టుకుని అధ్యక్షులు వారిని ఎదుర్కొని అంతా ఊరేగించి బసకు చూద్దాం ఖర్చు కూడా కలిసి వస్తుంది కలిసి వచ్చింది సరే రైల్వే స్టేషన్ రోడ్డు మీద కట్టే తోరణాలు మావిడాకులతో కాక వేప మండలతో ఉంటాయేమో కదా ఇదిగో నీ అభ్యంతరం ఓ అభ్యంతరమే కాదు మావిడాకుల కంటే ఆరోగ్యానికి శ్రేష్టం మా బాగా చెప్పాయా కారణం గారు అయ్యా మరి కమిటీ మీటింగ్ అయిపోయింది ఇక రెండు రోజుల్లోనే గ్రంథాలయ వాచ్ కోసం అధ్యక్షుల వారితో ఉత్తరాల పరిచయమే గాని నేను ఏనాడూ చూసి ఉండలేదు నాకు తెలియదే పోతడానికి ఏదో గుర్తుండాలి కదా ఏదైనా సైకి చెప్పలేకపోయావా దాని గుప్ప రాయడం మర్చిపోయానయ్యా కవి పండితుడు కదా ఏ శాలువానో చేతి సంచీనో గ్రంథాన్నో చేత పట్టుకుని దిగకపోతాడా జాగ్రత్తగా ముఖాలు పరిశీలిద్దాం పేరు పెట్టి గట్టిగా తెలుస్తాం వద్దండి ాగుండదు ఏం చెప్తాగా ఆ ఈయన అయ్యి ఉంటాడు నల్లగా ఉన్నాడు పొడొగా ఉన్నాడు సరి తలపాగాకు చుట్టాడు చేతికి ఉంగరాలు ఉన్నాయి అదిగో కరణాన్ని చూసి పోవున్నారా అన్నట్లు నవ్వుతున్నాడు ఈ గన్నీరు పూల దండవేచేస్తాను బావగారు దగ్గర మిక్కిలి సంతోషం నేనే విడిదికి మీరు చేసిన దాకా రావడం ఎందుకు బావగారు అయ్యయ్యయ్యో దండ అతని మెడలో వేశారేమిటి కాడా అరే నేను చూసి నవ్వాడు కర్మ ముఖపరిచయం కాబోలు నవ్వాడు అతడు మన వీరాస్వామి నాయుడు గారితో వీపు మాటలు ఆడుకోవడానికి వచ్చేశాడు మీరు భ్రమపడి దండ వేసేశాడు తీసెయ్యండి తీసెయ్యండి అరే ఇతడు వీరాస్వామి గారి వీరిగాడైతే మరి పెద్దమ్మెక్కడయ్యా అయ్యా వస్తున్నా ఇదిగో వచ్చేశా మీరేనా మా సభాధ్యక్షులు అవును నేనే మరి బండాకి ఎంతసేపు అయితే ఏం చేస్తున్నారు తల వంచండి అబ్బా తల వంచండి ఇదిగోండి దండా ఏం చెప్పరండి నా దోసకాయ చెంపు పోయింది ఎక్కడ వెతికినా కనబడలేదు అయ్యా ఆ తోలిసంచి ఇలా నేను పట్టుకుంటాను మీరు మాకు అతిథులు వద్దులేండి దీర్ఘ సుమంగ అది ఇది ఎవతే అనకూడదయ్యా బాబు నువ్వుకి సారంటే బహు గౌరవ కుటుంబంలో మనిషి ఆషామాషది కాదు ఆహహాహా నేను అడిగలది ఇంతటి విద్వద్వేత్యా శిఖామణి ఇప్పుడు ఉండటం దేశానికి మంచిదే కాని ఆమెను నేను నిందించలేదు ఇప్పుడు ఈ మేడవెందుకని నా ఉద్దేశం అయ్యా అగ్రాసనాధిపతి గారు మీరేమీ అడగొద్దు అడ్డు చెప్పొద్దు మహా వేడుక మాది మిమ్మల్ని గౌరవించుకోవడం మా వంతు వరే పెద్ద పడో అయ్యా అందుకో అంటే మొదలవుతుందే తల పగిలిపోతుంది ఎరక్క ఒప్పుకున్నాను నేను మర్రి మీ కొంపలు నా చేత కట్టి తీరుతాను కథ కథంగుతాను బొంద చివదారు కాస్త సత్యండా రేపు తోడలేదడు కోసం సంబోధించుకోస్తామ్మయ్యా హో పక్క ఎండ పక్కన గండన గండ పక్క ఆకలి యంగల విన్న పాలై బాసలో వచ్చి పడ్డాను కొళ్ళు కాలిపోతుంది తల తిరిగిపోతుంది అమ్మయ్య కాసేపు నడు వాల్చాలి హా కృష్ణ అయ్యా అధ్యక్షుల వారు సభా ముందు తమకు మా గ్రంథాలయం చూపించాలని మా వేడుక ఇందుకు ఇలా దయచేయండి చూడండి ఇది ఎర్రా తగడగాడి ప్రభావతీ ప్రద్యుమ్మన ప్రబంధం అది హరివంశ కావ్యం ఇదేమో ఉత్తర రామాయణం అయ్యయో అది వెంకటరత్నం పంతులు గారి శంకర విజయధ్వజం కారణంగా మీరు పుస్తకాలు చూడకుండా చెప్తున్నారు నాకు బిరువాలు చూపించండి చాలు పుస్తకాలు నేను గుర్తుపట్టగలను అవును ఇక్కడ మొత్తం పుస్తకాలు ఎన్ని ఉండి ఉంటాయో చెప్పండి మరీ చోద్యం అండి కరణం గారు నేను చూస్తూ లెక్క పెట్టాను ఏడు కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు కూడా చూశాను అండి కూలికలు తీసివేతలు బాగానే ఉన్నాయి సరే కానివ్వండి ఆ గోడ మీద చిత్రపటం ఎవరిదండి మా ఊరి మృతపుగా పిప్పుడు తండ్రి గారిదండి అబ్బా సరే ఓహో అలాగా అరే చిత్రంగా ఉందే ఈ పంచపాళిలో రోలు రోకలి పొయ్యి ఈ సంసారపు సరంజామంతా ఏమిటి రండి రండి మా కరణంగారి తాలూకు ఆడమనిషి బంగారి ఇక్కడే ఉంటుందండి అప్రచ్చపు మాటలు అసందర్భపు కోటలున్నా మేరు పట్టించుకోకండి అయ్యా ఇటు రండి ఇటు ఇదే తలుపు మరి సభా సమయం అయింది మరడమ్మవారి గుడిలోనే గ్రంథాలయ వార్షికోత్సవ సభ కూడా ఏర్పాటు చేశాం కరణం గారు పదండి ఇంకా ఎక్కడ ఉన్నారు సభ ప్రారంభ లాంఛనాలన్నీ చూస్తుంది అనేసరికి కంటబట్టింది ఇప్పటికైనా నేను నాలుగు మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు నన్ను ఈ సభకి అగ్రాసనాధిపతిని చేసినందుకు కూడా నా కృతజ్ఞతలు సాధారణంగా ఖర్చు కలిసి రావడానికి చిన్న కూతురు వివాహంలో పెద్ద పిల్ల గర్భాధానం చేయటం విన్నాను పిల్లవాడి ఉపనయనంలో ముసలి వితంతువు లక్ష ఉత్తవు చేయటం గురించి కూడా అప్పుడప్పుడు విన్నాను కానీ గ్రామ దేవత జాతరలో గ్రంథాలయోత్సవం జరపడం ఎక్కడా చూడలేదు వినలేదు ఈ విచిత్ర సంఘటనకి మీ గ్రామాధికారులే మూల ఈ కొత్త మర్యాదకి మొదటి బలిని నేనేవటం నా అదృష్టం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల దాకా నూరేగించారు ఒళ్ళు సలసలా కాగుతోంది ఎక్కువగా మాట్లాడలేను మాట్లాడకూడదని అనుకున్నాను మర్యాద కాదని నాలుగు మాటలే చెప్తున్నాను ఒకటి పవిత్రమైన గ్రంథాలయాన్ని విద్యా విషయాలకే వినియోగించాలి కానీ అర్థమైంది కనుక విశేషించి విస్తరించే పని తప్పింది రెండు రాజపోషణ ఉన్న కవుల సంఖ్య తక్కువ మిగిలిన కవులందరినీ ప్రజలే ఆదరించాలి ఎవరినో యాచించో ఆశ్రయించో వెయ్యి ప్రతులు ముద్రించుకునే ప్రతికవి ఉచితంగా పుస్తకాలు పంచి పెడుతూ పోతే అతడేం తింటాడు కనుక ప్రతి గ్రంథాలయం సత్తకముల పుస్తకాలు కొనండి వట్టినే తీసుకోకండి అయితే మీకు గ్రంథాలయాలు ఎందుకు ఈ గ్రంథాలయం తీరుచూస్తే పుస్తకాలు చదవడానికి తీసుకున్న జాబితాలో మూడు నాలుగు సంతకాల కంటే లేవు గ్రంథాలయం అంటే విజ్ఞాన చర్చలకి అభిప్రాయాల ప్రకటనలకి కేంద్రం కావాలి మీ గ్రంథాలయ కార్యదర్శి గారైన కారణంగానే ఒక పుస్తకం చూపించి మరొక పేరు చెప్పడం చూశాను ఇలా అన్నందుకు నేను చాలా విచారిస్తున్నాను గ్రంథాలు చదవండి విమర్శ బుద్ధితో చదవండి మూడవ సంగతి మీ గ్రంథాలయాల్ని చిమ్మిటలపాలు కాకుండా ఎలుకలకి బొద్దింకలకి ఆరవారం కాకుండా కాపాడుకోండి మీరు చదవటమే కాదు మీ ఊళ్ళో మరింత ఈ విషయంలో అభిరుచి కలిగేలా ఉపన్యాసాలు పురాణ పఠనాలు ఇతర గ్రంథ పఠనాలు ఏర్పాటు చేసుకోండి పూర్వ మహాకవుల జయంతులు నిర్వహించండి నాలుగవది ఆఖరిది ఏది ప్రధానమో ఆ విద్యా విజ్ఞాన వ్యాప్తిని నిరాదరించి అప్రధానమైన ఇతర స్వల్ప విషయాల మీద కాలం వృధా చేస్తున్నారు చాలామంది ఈ ధోరణి మానండి భక్తని అధ్యక్షుణ్ణి మేళతాళాలతో ఊరేగించక్కరలేదు మరీ ముఖ్యంగా గ్రంథాలయం గోడల మీద పూర్వ మహాకవుల చిత్రపటాలుంచండి సొంత బంధువుల చిత్రాలు కాదు ఇవాళ జరిగిన ఇంత అల్లరిని నేను కనుక నోరు మూసుకు భరించాను మరొకడు ఎవ్వడు భరించడు హలో అధ్యక్షుడు గారు మనవ చేసిందంతా తెలిసిందే కొత్తది కాదు ఎటుొచ్చి మా పెంపుడు తండ్రి గారిని కొంచెం ఎత్తి పొడిచినట్టు నా గ్రాహ్యానికి వచ్చింది ఈ కవీసరులంతా మా పెంపుడు తండ్రి కంటే నాకేం లెక్కల వాళ్ళు కాదు ముప్పది పుట్ల ఏనా నిర్వాహం చేసి మా తండ్రి నాకు ఇచ్చారు కవీసురులు నాకేమిచ్చారు టప్పులు కబుర్లు చెప్పి మన దగ్గర ఏదైనా లాగేసుకోపోయేవాళ్ళు కవీశ్వరులు మా తండ్రి పటం గ్రంథాలయం నుంచి నా ప్రాణం ఉండగా తీయను అది ఈ గ్రంథాలయం ఎప్పుడు పుట్టింది మా పెంపుడు తండ్రి ఎప్పుడు పుట్టాడు ఆ మాత్రం వెనక ముందు చూసుకోకుండా మాట్లాడమేనా ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు సభ ముగించడానికి ముందు ఒక్క చిన్న మాట అధ్యక్షుల వారి ఉపదేశించినందుకు కృతజ్ఞతలు వారు ఈ ఊరు రైల్వే స్టేషన్ లో దిగుతూనే మన మూలన దోసకాయ చెంపు పోగొట్టుకున్నారు అందాం ఆ చెంబును వారికి కొని ఇవ్వడం మన ధర్మం ఆ పైన సభారిష్టం అయ్యా తోసకాయ చెంబు పోయినా తోలు సంచి తోడైనా తిరిగి వెళుతున్నందుకు సంతోషిస్తున్నా వెలం నాయనలారా అది విచిత్ర వృత్తాంతం సభలు సమావేశాలు ఏర్పరిచే వాళ్ళు ఖర్చు అదా చేయవలసిందే అయితే పరిణయోత్సవానికి ప్రత్యాధిక శ్రధానికి భేదం తెలిసి వ్యవహరించాలి కదా పాప మా అధ్యక్ష అనుభవించాడో తలుచుకుంటే ఒళ్ళు గగుర్పడుస్తుంది గ్రంథాలయం అంటే జ్ఞాన కేంద్రాన్ని గ్రహించని మూకులకి ఆ వర్త పెద్ద బాటి పెట్టి పెట్టారు ఏం పెట్టినా ఆ ఊరి మునసబు గారి వంటి ధీరులు పాలకులైతే గ్రంథాలయాలకి కళ్ళుపాకలకి గ్రంథాలయానికి కవ సంసారాలకి శోధనలకి సొంత ఘోషలకి మధ్య సరిహద్దు రేఖలు చెరిగిపోతాయి అలాగని అట్టి వారిని చూచి ఉపేక్షించకూడదు ప్రతిఘటించవలసినదే పడదిట్టవలసినదే జ్ఞానజ్యోతి పరువు కాపాడవలసినదే ఇంతరకు పానుగంటి వారి నూట యాభైవ జి సందర్బంగా సాక్షి ధారావాహిక నాటక పరంపరలో ఎనిమిదవ భాగం గ్రంథాలయాలు నాటిక విన్నారు మూలం కీర్తిశేషులు పానుగంటి లక్ష్మీ నరసింహరావు రేడియో అనుసరణ శ్రీ ఇంద్రగంట శ్రీకాంత శర్మ నిర్వహణ శ్రీ పాండురంగ సహకారం శ్రీ కెవీ నరసింహారావు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది